స్తోతం విశ్వ ప్రభా బ్రహ్మసాగురు దీవానికి స్తోతం చేస్తాం ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు ప్రభా మాలో దిగిలాండి పరిశుద్ధాత్మతో దిగిలాండి అలాగే ఇస్రాన్ దివా గొప్ప నా దివా పర్తని ఈ ప్రభా మీ హస్తం కాదు మీరే నడిపించండి నాని బిడ్డ నడిపించి ఆటగిదాలు కాల్చేయండి నా దీవానికి స్థూతం అలాగే మీ యొక్క సేవల బలంగా వాడబడాలా విసుప్రభ మీరు కారణించండి నా ప్రభావానికి స్థూతం చేస్తాం విష్ణు ప్రభా నా దీవానికి స్తోతం పాట రావాక్యంగా నడిపించి మా మీ ఆదిలో పెట్టుకోమని చేస్తున్న ఒక నయా జీవన మేరా ప్రభు ీశ మీవన మేరా ప్రభు ీశ మదా ఆనంద ఆనంద సి సదా ఆనంద ఆనంద మసీ సదా నయా జీవన మేరా ప్రభు ీషు మసీ సదా నయా నయా జీవన మరా ప్రభు ీశు మసీ సదా ఆకు మే రమిటయా రోగ జీశు కెన్ సు మే ఆనందీవన్యా జీవ పవత్మాట రోగ చంగా యశు కెలాశు మే ఆనందీవన్యా జీవ ఆత్మా నయా జీవన మేరా ప్రభు ీశు మసీ సదా నయా నయా జీవన మేరా ప్రభు ీశు మసీ సదా ఆనంద ఆనంద యశు మసీ సదా సదా నయా జీవన మేరా ప్రభు ీ మసీ సయా నయా జీవన మేరా ప్రభు యీహ సదా శక్తి దేకా యశు జీవే విజయ హిల్ రోజా సో బేష జీవ సదా విజయ రోజా సో బే నీవన్ ప్రభు ఈశ్వ మసీ సయా నయా జీవన మేరా ప్రభు ఈశ్వ మసీ స ఆనంద ఆనంద మేరా ఇష్ట మసీ స ఆనంద ఆనంద మేరా ఈశ మసీ సదా నయా నయ జీవన మేరా ప్రభు ఇష్ట మసిహే సదా ప్రభు ఇష్ట మసి సదా అబ్బా గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలకు నేను otta vadi nettavadi undinappudu <Sings> adharinche neeni vakyamu levane tenoni asthamu adharinche neeni vakyamu levane teneni asthamu hallelujah hallelujah అల్లెలు అల్లెలుయా అల్లెలుయా హల్లెలుయా అల్లెలుయా హల్లెలుయా శ్రీమాలలో నేను నీకు తోడుంటివి మొర్ర నా మొర్ర వింటివి నీవు నాకు తోడంటివి మరపెట్టగా నా మరవింటివి ఆదుకొంటివి నన్న ఆదుకొంటివి నీ కృపలో నను బ్రోచితివి ఆదుకొంటివి నన్న ఆదుకొంటివి నీ కృపలో నను బ్రోచితివి హల్లెలూయా నన్న హల్లెలూయా <coughs> Alleluia, Alleluia, Gali Samudrappu Alalakku Nenu, Kuttabadi Nettavadi Yundi Nappudu'm, Vyadulaloo Neku Mura Pettaga, Aapadaloo Ninnu Ashrayinchaga, Vyadulaloo Ninnu Vedu Kunaga, పదలో నిన్ను ఆశ్రయించిగా చూపితి విని మహిమకు కొని ఆడేదము ప్రభుయేసుని చూపితి విని మహిమకు కొని ఆడేదము ప్రియసుని అల్లెలుయా అల్లెలుయా అల్లెలుయా అల్లెలుయా నీ తట్టు రమ్మని పిలచితివి నేను నీకు తోడుగా ఉన్నానంటివి నీ తట్టు రమ్మని పిలచితివి నేను నీకు తోడుగా ఉన్నానంటివి నిన్ను నేను ఆత్మతో తెలుసుకుంటే వేనా స్వర మన ఎరిగితీని నిన్ను నేను ఆత్మతో తెలుసుకుంటీనివేనా స్వర మన ఎరిగినీ అల్లె అూయా అూయా అల్లెలుయా అూయా అల్లెలుయా halleluya halleluya gali samudrapu alalatto nenoo kottabadi nittabadi undinappudu gali samudrapu alalatto nenoo kottabadi nittabadi undinappudu aadharinchane nee vakyamu లేవనెత్తను నీ అస్తము ఆదరించే నే నీ వాక్యము లేవనెత్త నే నీ అస్తము అల్లే అల్లెలు అల్లే హల్లే అల్లే హల్లెలు Hallelujah, hallelujah, hallelujah, hallelujah, thank you Anna, praise the Lord, hallelujah, praise the Lord, brothers and sisters, brothers and sisters, praise the Lord, thank you Lord, Hello. Praise, praise the Lord, part of our thanks. ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను తాగిపోతను ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లిలు అల్లిలు Hallelujah, Hallelujah, Hallelujah I feel with my girl Gloria I feel with my person Who's knew We Yourautil Freaking I feel with my girl Gloria నీను నడిచినను వందవారిన పీటులలో నీను తిరిగినను నా సహాయకుడు నా నాకాపరీసే నా సహాయకుడు నాకా పరీసే అల్లి యుయ్య అల్లి లుయ్య అల్లు అల్లే అల్లు అల్లే అల్లు అల్లే లుయా పగలెండ దేవ కై నను రాత్రి వేళ కైనా పగవాని బాణముల కైనా నేను భయపడను పగలెండ దేవ కైనను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణములకైనా నేను భయపడను నాకు ఆశ్రయము నా ప్రాణము వేసే నాకు ఆశ్రయము నా ప్రాణము వేసే సాగిపోదును గిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెతను ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము నాదు కేడము నా కోటూ వేసే నాదు కేడము నా కోటూ వేసే సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేడు ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లెలు అల్లేలుయా అల్లెలు అల్లేలుయా నా తలపంతా నీనే కాదా ఏ సయ్యా నేను కోరేదంతా నీ తోడే కదా ఏ సయ్యా ఉప్పొంగిపోతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం ఏ సయ్యా అనువనువు ప్రాణమంతా వేసి ఉన్నది నీకై నిరంతరం ఏ సయ్యా నీవే నాథ స్వర్మ ప్రభు నిన్ను ఎరుగు నశించిపోతున్నా కదా ఏ ఆత్మల భారం నాలో రగిలే ఏ సయ్య నీకై నేను ముందుకు సాగేద ఏ తిరిగిపో నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయశ రక్షణ ప్రభా పరిశుద్ధ వాక్యం మీరు మాతో మీరు మాట్లాడి మీరు మాట్లాడే దేవుడు కనుక సరస్వతం నడిపించి పరిశుభాత్మ సాధించండి మా సబ్బుద్ధి తొలగించి సమస్తం మీ ఆదును పెట్టుకొని నడిపించి మనీషి స్వామి ఈ రోజు అంశాల నుంచి కోసం చూద్దాం ఏసియా ఫిఫ్టీ ఐదు బ్రదర్ మీకు కలహపడత వివాదం చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు మీ కంట ధ్వని ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు బ్ర తండ్రి నుంచి చదువు బ్ర తొచ్చి ఉంది ఇక్కడ ఆ తండ్రి నుంచి మేము ఉపవాసం ఉండగా చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుగా లక్ష పెట్టవు అందరూ ఒక్క విషయం ఇజ్రాయల్ పిరర్ ఏమంటాడు మీరు ఉపవాసం ఉండగా ఎందుకు నువ్వు చూడవు అని దేవుని అంటుంట ఇజ్రాయల్ పిరర్ అలా ఇక్కడ చెప్తున్నా దేవుడు చెప్తుంది ఇంకేమంటాడు ఇక్కడ ప్రదర్ అని అందరూ మీరు ఉపవాస దిన వ్యాపారం చేయదురు ఉపవాసం మీ వ్యాపారం చేయదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించు మీ పని వారు దగ్గర చేసే పని మీద కఠిన పని చేయదురు మీరు సలహా వివాదం చేయచ్చు కలువ పడుతూ విధా వివాహం చేతూ పుట్టాడు చేస్తూ లాడుచు బుద్ధిలాడుచువాసం మీరు ఉందరు మీ కంఠత్వా పరమలకు పరమ వినబడినట్లుగా ఎప్పుడు ఉపవాసం ఉండరు ఉండరు అలా పర్మలకంటే పరలోకం అంటే పర్మలంటే పై ఉండడు మీరు ఉపాసం ఉండరు ఏమంటాడు ఇక్కడ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు వేసేదారా ఇక్కడ ఇంకేమంటాడు ఇక్కడ అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అట్టి ఉపాసం నాకు అనుకమా మీరు అనుకుంటారు అట్టి ఉపవాసం చేస్తుండ్రు మీరు ఇట్టా విశ్వాసం చేస్తుండ్రు పుట్టారు పని వ్యాపారం చేస్తురు అంతగా ఇది చేస్తుండ్రు అట్టి ఉపాసం మీరు అనుకుంటారు కమ నాకు అనుకురమా అని ఇక్కడ దేవును అంటే ఉపవాసం ఎత్తేసే ఉపవాసం అని ఇక్కడ చెప్తుంది కానీ ఈ లోకంలో ఇప్పుడు చూస్తే ఉపవాసం చూస్తే ఇద్దరు బ్రదర్ చేస్తారు ఉపవాసం వేరే చర్చలు వస్తారు ఉపవాసం చేసి ఉంటే డికాషన్ తాక్తారంట మళ్ళా ఉపవాసం ఏం చేస్తారో ఒక జ్యూస్ తాక్తారంట మళ్ళీ ఏం చేస్తారో సాయంత్రం కొంచెం వేసి అన్నం తింట ఇచ్చేసి ఉపవాసం వాళ్ళు దేని కడుగుదో తెలియదు దేని కడిగదో వాళ్ళు తెలియదు ఉపవాసం అంటే దేనికి కడగాల వాళ్ళు తెలియకుండానే ఉపవాసం చేస్తున్నారు ఇక్కడ ఇజ్రాయల్ పరిపి ఎట్లనే చేస్తుండ్రు నేనన్నా బ్రదర్ ఉపావాసం అంటే కాదు బ్రదర్ ఇప్పుడు ఉపవాసం ఏందో దీని అర్థం బైబుల్లో ఉంది మన ఏష్య దేవుడు బయలుపరిచినాడు చదువు మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనాడు దినం అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల తల వంచుకొని గోనె కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంజుట ఉపవాసమా జమ్మూనే కొన్ని అతీసి ఉపవాసం నాకు ఇష్టమా అట్టి ఉపవాసంకురం అని మీరు అనుకుందురా మీరు అనుకుందరు నేను కాదు మీరు అనుకుందరు అతీసి ఉపవాసం మేము చేస్తున్నాం కదా దేవునికి ఇది ప్రీతికరమైంది మంచి కరమైంది మీరు అనుకుంటారని ఇక్కడ చెప్తున్నారా దుర్మార్గులు కఠిన కట్లను విప్పుటో ఏమంటు మెల్లగా చదువురా మెల్లగా దుర్మేజు కష్టను తెంపిక అన్నది దుర్మధు అంటే దుష్టు కష్ట తెంపాలి దుష్టు కష్ట తెంపు దుస్తులు ఉంటగా దుష్లు అంటే ఫైతానున్న బంధకాలు ఉన్న ఆ దుస్తులు కష్ట తెస్తే ఇంకేమంటాడు కాడిమాను మో మోకులు తీయటకుయో తీడి మోకు తీయకు పాతింపు వాడి వారికి విడిపించటయో అలా బాధను పోధల్లో ఉన్నారో పాపంలో కష్టాలు బాధల్లో వాళ్ళకి ఇలిపియాలంట కష్టాలు బాధల్లో ఉన్నారో దుఃఖంలో ఉన్నారు రోగంలో ఉన్నారో ఆ దేవుని తెలుసుకునే ఉన్నారో వాళ్ళు కునిగిపోయిన వాళ్ళకి ఇల్పియాలని దేవుడు చెప్పుకుని ఇక్కడ మాట్లాడుతున్నాం ప్రతి కాడిని విరిగా కొట్టుటాయో ఏర్పరిచిన ఇది కోసం కదా చదువు నీ ఆహారం ఆకలి వారికి పెట్టుటయో నీ ఆహారం ఆకలి కొని పెట్టుకోకు అలా అజుడు ఫాస్టింగ్ ఏం చేయాలా మనం ఆహారం అంటే ఏ హనుమంతుడు అలాది ఆహారం అంటే ఏది బైబుల్ ఆహారం కదా ఇది కాజా మన్నా అంటే వాక్యం పెట్టుకుని వాళ్ళకు వాక్యం పెట్టుకుంది నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండాటయో నీ రత తారీఖు ముఖం తిప్పేకుడు తప్పించుకోడు దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకుంటాయో అలా దిక్కుమాల బిడ్డ గైడెన్స్ లేదు చెప్పేవారు లేదు ఆ బీదలకు వాళ్ళు చేసుకోడు వాళ్ళు చేర్చుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ వస్త్రైనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం నెచ్చటాయో ఇది ఇదే నా ఉపాసం కదా వస్త్రం లేదు అంటే వస్త్రం అంటే రక్షణ వస్త్రం వాళ్ళు లేకుంటే ఆ శరీరంగా ఇవ్వాలా ఆత్మంగా పె అంటే చూస్తే రక్షణ మన వస్త్రం అంటే రక్షణ సాధ వాళ్ళకి రక్షణకు రక్షణ ఇస్తే కదా ఇంకేమంటాడు చదువు హలో చెప్పరా వరకు నాకు ఇష్టమైన ఉపవాసము నాకు ఇష్టమైన అలాగున నీవు చేసినాడలా నీ వెలుగు వేకు వచ్చుకోవాలి ఉదయించను అలలియా నీ వెలుగు వేకు వచ్చుకోవాలి ఉదయించును అలలియా ఏమంటా ఇంకా వెలుగు ఇంకా వేక వచ్చితే ఇంకా దేవుని ఆత్మీయలో ఇంకా సతములను ఎదుర్కోవని ఇక్కడ వాక్యం తెలుస్తుంది ఇంకా స్వస్థత నీకు శీఘ్రంగా లభించను వెంటనే స్వస్థత శీఘ్రంగా చేను అంటే చూస్తే ఉపవాసం అంటే ఏసు ప్రభు నలపెద్ద ఉపావాసం ఎందుకున్నాడు అంటే అలాది సైతాన్ని ప్రజలకు బంధకం ఇచ్చడానికి అలాది అందరూ స్వస్ప్రద రక్షణ మార్గం చెప్తాను ఏం చేసినాడు ఆయన ఉపవాసం నలభైలో ఉన్నాడు ఉపవాసం ఉన్న సైతాన్ని ఏం మనకు తెలిసే ఉన్నది లూకస్ వార్త నాలుగో దెబ్బ అలాది కానీ ఆ శ్లో జయించి ఏం చేసినాడు దేవుడు తన సేవలో సాగిపోయినాడు అలా అసత్వం అంటే మనుషులకు విడుదల అది నిజమైన ఉపవాసం అని చెప్తున్నాం ఆయన వార్త చెప్తాం ఇక్కడవాసం చెప్తాను ఇంకేముంటాడు కదా జుడుపురాందర నీతి ముందర నడుచును యశు ప్రభు నీ ముగర నడుచును యహోవా మాయమా నీ సైనాపు వెనకటి భాగము కావాలి కాయను అనలి యహోవా భాగం నీ సైలో కావాలి అనలియ నీరు కొన్ని మన సేవకులు అవతరా వాళ్ళకి కావలిట దేవుడే కావలసి కావలి నుండి అనంట అలా అప్పుడు నీవు పిలువగా యహో ఉత్తరను అప్పుడు పిలువగా యహోవా ఉత్తరమించను నువ్వు మొరబెట్టగా ఆయన నేను అలా నువ్వు మొరబెట్టగా నేను ఉన్నాను ఇచ్చేసి ఉపవాసం చేస్తే అలా రక్త రక్త సందర్శ చెప్పేదిస్తే వాళ్ళ చేసే అది నిజమైన ఉపవాసం దేవుడు చెప్తున్నాడు ఈ ఉపవాసం వాళ్ళు చేస్తున్నారు శరీరంగా ఉపవాసం నాకు ఇష్టమా మీదనుకోరు ఇప్పుడు లోకంలో చూస్తే అందరూ శరీర ఉపవాసం చేస్తారు రకరకాల ఉపాసం చేస్తున్నాం హిందువులు చేస్తారు క్రైస్తవులు చేస్తారు ముస్లింలు చేస్తారు వాళ్ళు కంట్రన్యూ మేము దేవునికి మంచి ఇష్టం అని కానీ వాళ్ళు తెలియదు వాళ్ళకి ఇస్తాను వాళ్ళు ఏం చేస్తారు శరీరంగా ఉపవాసం చేస్తుంది కానీ ఏసు ప్రభుకి ఉపవాసం ఏముంది అలా చర్చలను విడిపిస్తాను బీధులలో చేసుకోవడానికి అది నిజమైన ఉపవాసం అని ఇక్కడ ప్రభు మన తెలివేస్తున్నాం హలో ఇతరులకు బాధించుటయో వ్రేలు చూపి తిరస్కరించుటయో చెడ్డదాని ఆటించిన దానిని ఆకలి దొరిన వానికి ఇచ్చి ఆక్సిజన్ ఆకలి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తి పరిచిన అసలు శ్రమ పుర్వాణి తృప్తి చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అలా అప్పుడు చీకటిను నీకు వెలుగు ప్రకాశించును అంటే నువ్వు శ్రమంలో ఉంటేవి ఏమిటంటాడా అసలు ఈ అన్నానా శ్రమను వెలుగు నీకు చూడుంటాట వెలుగు ఏసోడుంటాను చెప్పును వాగ్దానం చేస్తున్నా అంతకారము నీకు మధ్యాహ్నం వలన ఉండను నిత్యం నడిపించును అలలియా ఇతర నడపాలా ప్రభు నడిపించను అలది ఇక్కడ ఉపవాసం అంటే ఇక్కడ ఇక్కడ చూస్తే అలాది ఇక్కడ చూద్దాం ఉపవాసం అంటే ఇతరులకు చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నట అలలియా మన రక్షణకు చేస్తే ఉపవాసం అని ఇక్కడ చెప్తున్నాం ఇక్కడ చూస్తాం యోనా గంధం చూద్దాం ప్రోనా గంధం మూడు యోనా గంధం మూడు నుంచి పది వరకు లాస్ట్ పది వరకు ఉంది మూడు ఒక్కొక్కటి సదుపురం వెళ్ళగా అంతటా ఎహోవాకు రెండో మారు యోనకు ప్రత్యక్షమై అది అంత అంత రెండో మారుగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నువ్వు లేచి లేచి ఇప్పుడు లేవు నువ్వు ఇంతకు నువ్వు యోనా ఇప్పుడు లేచి ఏమంటాడు ఇప్పుడు లేవు ఇంకేమంటాడు మహాపురమునకు పోయి మహాపురంకు పోయి గ్రేట్ సిటీకు నేను నీకు తెలియజే సమాచారం దానికి ప్రకటన చేయము అన్నది నేను నీకు ఇప్పుడు ఆ సమాచారం వాళ్ళకు ప్రకటన చేయము నిన్వే పట్నంకు కాబట్టి యోనా లేచి న్యూనా దేవుని వాకు వచ్చినప్పుడు వెంటనే లేచి ఎక్కువ సెలవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణముకు పోయాను సిటీ అక్కడ నినివే పట్టణము దేవుని దృష్టి గొప్పదై పట్టణం దేవుని దృష్టి గొప్పద మూడు దినంలో ప్రయాణం అంతా పరిణమం పట్టణము పరిమాణం పట్టణము అలాంటి మూడు దినం అంటే చిరువుని వాక్సం కదా మూడు దినంలో సిల్వలో ఉండే యోనాబీఎం చేసి నీడను మూడు దినం స్టాపలో ఉండి లేచిన ఇప్పుడు యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా దూరం సంచరించు అలా ఒక దినమంతా నిన్వే పట్టణం సంచరించునట అంతా ఇక నలభై దినంలకు నిన్వే పట్టణంకు నాశనం ప్రకటన చేయగా అలాది ఏమన్న ఈ నిన్నపట్నంలో దేవుని ఒక గుజలు అవుతుంది నాశనం వచ్చి ప్రకటన చేయట అంత పట్టణంలా తిరుగుతున్న చేయి చెప్తున్న మీరు వారండి ఇప్పుడు దేవుని ఒక ఉగురత అని దేవుని చెప్పిన ఒక వాక్కు ప్రకటిస్తున్న నిన్నపట్నంలో పోయి ఇంకా నిన్నపట్న వారు దేవుని విశ్వాసం నుంచి అలాది అప్పుడు ప్రకటించే దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి అలాది ఉపవాసం అది ఉపవాసం చేసామంటే ఏంటి అలా ఏంది మరు మనుషులు వాళ్ళ పాప లొప్పుకుంటారంట అక్కడ చెప్పిన వాకు వచ్చిన వాళ్ళు ఉదయంలో చచ్చుకొని అరే మా పిల్ల దేవుని ఒక ఉగ్రత వస్తుంది ఏం ఏం చేస్తుంటా దేవుని దగ్గర ఏం చేస్తాం మనం పాపలు ఒప్పుకుందాం అని ఉపవాసం తీరు మనం చాటించాలంటే అక్కడ వాళ్ళు నిన్న అందరూ గోనే పట్ట కట్టుకుని అలాది గను లేని అల్సులేని అందరూ గోన పట్టుక పట్టుకు కట్టుకొని ఆ సంగతి నిన్నవే రాజునకు వినబడినప్పుడు అన్నది ఏ రాజుకు వినిప్పుడు అతడు తర సింహాసనం మీద నుండి దిగి అలాది అజీవుడిని దేవుని వాకు యోన ప్రదర్శించి అక్కడ ఏం చేస్తున్నాడా ఆ వాకు పోయి రాజుకుంది సింహాసనం దించిన దిగిపోయినాట అని నా పట్టణం మీద ఎంత ఉగ్రత వస్తుందా దేవుని అని ఆయనవి దిగిపోయా దిగి వచ్చిందంట అక్కడ చూసాం అక్కడ తన రాజవస్ తీసివేసి తన రాజవస్ం తీసివేసి కట్టుకొని కూర్చుండి నేను మనల్ని ఆ గోన పట్టి కలిగి తగ్గించి జీతం మనల్ని ఆ జీస్తే ఆ కాలంలో ఏం చేసా తగ్గి చేసి మళ్ళా చేసి ఏం చేస్తున్నాడు వాళ్ళందరూ పాపలు వస్తుంటూ ఉంటాం వాళ్ళు ఈ ఉగ్రత రాకుండా మా మీద కనుకరించమని వాళ్ళందరూ వేడుకుంట అక్కడ చూసి ఎంతో కోసం చాటించు ఇక్కడ చూసాం ఇక్కడ మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆగ్నయ్యగా రాజైన తాను మంత్రులను ఆగ్ ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చతాపుడై మనము లయంలో రాకుండా దేవుడు మనసు తిప్పుకొని పశ్చతాపడిని మనం లయం చేయకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాను కనుక కోపాలని చల్లార్చుకున్నా కనుక మనుషులు ఏది పూచ్చుకోనకూడదు అలా మనిషి ఏది పూచుకోనకూడదు ఏది నీలైనా కానీ ఏది పూసుకోకూడదు అని స్ట్రాటజీ అంట అక్కడ చూస్తే ఇంకా అక్కడ చూస్తే ఇక్కడ చూసాం ఇక్కడ పశువులు కానీ ఎద్దులు కానీ నీళ్ళు తాగకూడదు నీళ్ళు తాగకూడదు మనుషులందరూ తన దుర్మార్గులను విడిచి తన దుర్మణమును ఇచ్చి విడిచి తాము చేయి బలాకారంను మానివేయవలను తను చేయి బత్కారమును మానేవలను మనుషులేమి పశువులేమి మనుషులేమి పశువులేమి సమస్తమును గోడ పట్ట కట్టుకున్న వాళ్ళను సమస్తం గోడ పట్టకం ఉన్నది వాళ్ళు చాటించినట జనులు మనస్ దేవుని వాళ్ళను అలా మనసు పూర్తంగా అంటే సంపూర్ణ మనసు మార్చుకుంటారు మనసు పూర్తిగా లోపల నుంచి మనసు పూర్తిగా దేవుని వేడుకున్నాను ఇంకా అనే దూతలు నిన్వే పట్టణంలో చాటించి ప్రకటన ఈ నిన్వే వారు తమ చెడు నడతలు మానుకొనగా. నిన్వే వాళ్ళు ప్రకటన చేసిన చెడు నడత వాళ్ళు మానుకోనంటే మనసు మార్చుకుంటున్న వాళ్ళు వారు చేసిన క్రియలను దేవుడు చూసి పచ్చతాపుడై దేవుడు చూచి పచ్చతాపు అయి వారికి చేదునని చేదుని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే అలా లుయ్యా అయితే నిన్న పట్టును ఏం చేస్తున్నాడు కలీలు చేసి ఉపవాసం చేసి ఏం చేసిండట ఈ మా పాపం ద్వారా కీడు వస్తుంది మా పాపం పరిహింప చేయమని అందరూ ఏం చేసిండ్రు ఆ పశువులు పనికి పోకుండా పశువులు ధర పని పోకుండా ఏం పోకుండా అందరూ ఏం చేస్తుంది పశ్చత్తాప చేస్తే దేవుడు వాళ్ళని దగ్గర చేసి ఆ కీడు వచ్చేసి ఏం చేసి ఆపేసినట అలా లుయ చెప్పే ఉపాసనం అంటే మారు మనసు రావాలా ఇంకా ఉపవాసం మనం ఏం చేయాలా దేనికి ఓడుక వేడుకోవాలా ప్రజల కోసం ఉపాసం చేయాలా రక్షణ కోసం సేవ కోసం చేయాలా ప్రజలు రక్షణ పొందారా వాళ్ళకు వస్తే ఆయన సేవనే ఉపాసం పడి సేవ చేస్తాం ఉపాసం అయితే ఇక్కడ చేసే వరకు ఏం చేస్తున్నాం నిన్నే ఒక చిన్న పట్నం ఈ లోకం అంతా నిన్నే పాపం పండిపోయింది ఇది ఎక్కడ పాపం అన్యాయ అక్రమం ప్రేమ చల్లారిపోయింది చూస్తామంటే ప్రేమ కనగలేదు ఎవరు వాళ్ళకు వాళ్ళు ఇష్టకు పోతుండ్రు టైంలో ఏం చేయాలా మనం చాటించాలా నేను ఒక ఉగ్రతలు ఈ తెగులు ఎందుకు వస్తున్నాయని మనం చాటిస్తే నిజమైన దేవుడు ఏసు ప్రభు ఆయన మన కోసం బలి అయి మన పాపం నిమిత్తం మన చేపం నిమిత్తం చచ్చిపోయి మూడో తినం తిరిగి లేచి రక్షణ సందేశం సిద్ధంగా ఉంది రాండి రక్షణ పొందితే ప్రభు ఏం చేస్తాం కనికరించి వాళ్ళకి రక్షణ ఇస్తాను మీరు వార్త చెప్తే నేను వార్త చెప్తే వాళ్ళు ఏం చేస్తానంట మనం బాల రక్షణ పొందుతాం ఈ లోకం అంతా నిన్నవేపటం ఈ వాళ్ళంతా నివ్వేపటం ఎక్కడ చూస్తే పాపం పండింది కనుక ఈ నిన్వే ఈ లోకం అంతా నిర్వే కనుక మనం చేయాలా అసలు ఈ యొక్క మత్స్య స్వార్థ చుడుగురు నీ ఉపవాసం ఎక్కువ ఉండాలా మత్స్య స్వార్థ ఒకటి మొత్తం సిక్స్ చాప్టర్ సిక్స్ సెవెంటీన్ ఒకటే వన్ సెవెన్ సిక్స్ చాప్టర్ సెవెంటీన్ వర్డ్స్ట్లు ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవాలనని కాక మనుషులను కనబడు కాక రాసే మందు నీ తండ్రికి కనబడవలనని రాసు తండ్రికి కనబడని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కనుక్కో నీ తల అంటుకొని కడుకొని ఇంకా ముఖం కనుక్కొని అప్పుడు రాసే మందు చూచున నీ ప్రతిఫలం ఇచ్చును హలలియా నీ పతి పనం ఇచ్చాను హలలియా నీ సేవ ఇంట్లో ఉండారా ప్రజలు నశించే కోసం మనకు పాత ప్రార్థన చేయాలి అలా ఎంత మన ఈ బిలాపవాకం చూస్తే చూస్తున్నా ఎంత పాన ప్రార్థన చేస్తున్నావు అటిసి జన రక్షణ పొందారా పాపం నుంచి విడుదల పొందారా ప్రభాన్ని ఏం చేస్తే దేవుడు ఏం చేస్తున్నావు మన ప్రార్థించి వాళ్ళ మీరు కనకరించి ఆ కనకరం చేస్తుంది మన మనసు చేసి రక్షణ ఇస్తుంది దేవుడు చిన్న వాక్యం తీసుకున్నాక స్తోత్రం పరిశుద్ర మైమల రాజా కృపకల దేవ మహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు మరణ ముళ్ళు వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తివంతుడానికి వందనాల నాయన ఎక్క నీ నాములు ఇద్దరు లేక ముగ్గురు ఉంటే ఆందోళన ఉన్న సెలవిచ్చిన ఆంధ్రమే దిగడినయన స్కైకులను ప్రతి కుటుంబానికి జీవించి వాషి ఒక బ్రదర్ని ముట్టండి తాకండి స్వస్థపరిచంది కొద్దిగా హీడ్లింగ్ జరాల దేవ తల వదలం చరికల ముట్టి దేవని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంది దేవ సంపూర్ణ విడుదల ఇచ్చింది ఆయన రవి చర్యలు ముట్టండి ఇంకో సిస్టర్ ని సుప్రభానికి వందనెళ్ళైనా మీరే ఆత్మకారం చేసే స్వరాజ్ పూర్తిగా జాబ్ రావాలి మీరే సహాయం చేయండి గొప్ప వనర స్మృతలు జరిగించేదేవా మీ ఆత్మకారం జరిగించే చదువులన్నీ కొట్టి వేడి ఈ స్నాంలోమ్ములు బంధిస్తున్నాం దేవే సుప్రభానికి వంద నెలలైనా రేణుక సిశ్రెండు ముట్టం ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం తీసుకుంది ఈ అవసరం అక్కలను తీర్చి దేవా మరి ఇచ్చిన సమయం బట్టి నీకు వందనైనా మోనో ప్రతి పాపాలు క్షమించి మార్పు ప్రతి నుంచి హృదయం ధర కంటే ధర చూపుధార నడకార క్రియల ధర తప్పుంటే క్షమించున్నాయన మమ్మల్ని ఇంత వారికి కాచీ కాపడ తండ్రి బంగారు పాదంలోకి వేవేల సుప్రభానికి ఇస్తూ ఉన్నయన మీరు ఆత్మకార్యం చేయించి ప్రతి కుటుంబాన్ని దీచి ప్రతి దీవించి ఆశ్చర్యం బలపచి స్థిరపచి మరి ప్రతి నేను తప్పుంటే క్షమించినది అని మర్చిపోంటే క్షమించి నేను ఆమెకి మహిమా ఘనత తెచ్చుకోమని ఏ సమర్షునాం తండ్రి ఆమెను ప్రేజలో అన్న తర్వాత స్తోధరం పరిశుద్ధ్రమే మల రజానికి వందనాం ఏ దేవా ఏ సుప్రీ సజా నీకు వందనాం అక్కడ మీరు ఉంటున్నారా దేవా అందరం కూడినం దేవా ముఖ్యంగా దినమంత్ర మమ్మల్ని కాచి కాపాడి సజీవలికల నిలబడిన దేవా నీకు వందనాం ఏ స్రజాని దేవా రే సద దేవా అడల ముట్టి తాకి స్వస్థపరచండి నీ గాయంలో స్వస్థతుంది దేవా తల మొదలుకుని అరి కళ వరకు ముట్టండి ఎబ్లలో జీవాన్ని పోసి దేవాని కృపలో భద్రపరచుకొని రక్షించుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి మరి ఇంకొక అమ్మను కూడా ముట్టి తాకండి స్వస్థపరచండి దేవా దేవానికి స్తోత్రం దేవా అప్పుడైనా కూడా స్వస్థపచ్చ మీరు రక్షించుకోండి దేవా మనం కింద ముట్టండి దేవా దేవానికి స్తోత్రం దేవా డ్రింక్ నుంచి వడ్డదల దండి అప్పుడైనా ముట్టి తాకి స్వస్థపరచండి దేవా దేవా నరా నరాలని రక్త ప్రోషణ దండి దేవా దేవా ప్రత్యేక పాపాలను క్షమించి ఆ యొక్క మీరు రక్షించుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి రవి చెల్ల కూడా ముట్టండి దేవా ఏశ్వజ తల మొదలుకున్నారు ఈ కలవరకి ముట్టండి ఒక హార్ట్ ముట్టండి దేవా కిడ్నీ ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవా విడదల విడదల దండి ఏశ్వజానికి ఉద్రం దేవాజానికి వందన కుటుంబం రక్షించుకొని దేవా ప్రతి ఒక్క ఔషధ బిడ్డ తీర్చి దేవాన్ని నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏశ్వజానికి కిస్త తోధ్రం దేవా ఏశ్వజానికి వందన తండ్రి ఒక మంజుల సిస్టర్ని కూడా ముట్టండి దేవా దేవా బిడకు కూడా విజయం దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఏ స్రజానికి ఇస్తూ ఉదరం దేవా ఏ స్రజా నీకు లోన్ విషయంలో దేవా మీరే కార్యం జరిగించండి ఏ స్రజానికి వందనాలుతండి ఏ శుక్రి సజానికి ఇస్తూ దేవా దేవా ముఖ్యంగా దేవానికి ఇస్తూ ఉదరం దేవా మనజ్రా సిస్టర్ని కూడా ముట్టండి వాళ్ళ కూడా మంచి ఆరోగ్యం దయచండి దేవాన్ని కృపలో భద్రపరచుకోండి సేవలో దేవానికి కిస్తు దేవా ప్రతి ఒక్క శోధన అడ్డుల అడ్డంకాలు తొలగించి దేవా మీరే తోడండి నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజాని కిస్తు ఉదరం స్వరాజ బ్రదర్ ముట్టి తాకండి స్వస్థ నర నరాలని రక్త ప్రోషణ దేవా ఏ స్రజాని కిస్తు ఉదరం నర దేవాని బలం శక్తి అప్పుడకు మీరు దయించండి దేవా ప్రతి నార్మల్ ఏ మీరే కార్యం చరించండి దేవా ఈ సజానికి స్తోత్రం దేవా ఈ సజానికి వందనాలు తండీ దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా మీ ఆ కుటుంబానికి ప్రతి ఒక్క అవసతులు నీ మహిమలో తీర్చిదేవా దేవా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా సేవల బలంగా వాడుకుని దేవా ఏ సజానికి దేవా ఏసు కృష్ణజ నీకు ముఖ్యంగా కావ్య సిస్టర్ దేవా దేవానికి స్తోద్రం అన్నను కూడా దేవా అప్పుడు మారు మన్స్ట్రక్షన్ దండి వాళ్ళకి ఇచ్చిన సంతానం దేవా ఆ ముగ్గురికి మంచి ఆరోగ్యం కృపల భద్రపరుచుకొని దేవానీ నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏ దేవా ఏసుకృష్ణ వందనా ఇంకా స్కైప్ లో ఎవరైతే అంశాలు ఉన్నాయేవా ప్రతి ఒక్క అంశానికి మీరు జవాబు దండి ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి దేవాన్ని ఎక్కిస్తూ ప్రతి ఒక్క బిడ్డకి కొట్టివేసి సేవల బలంగా వాడుకొని దేవా నీ నామానికి మహమెచ్చుకునే కుటుంబాలు రక్షించుకొని మీరు తోండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామంలో నొచ్చిన తండ్రి ఆమె థ్యాంక్ బ్రదర్ ప్రెసి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా ఏసీకే వందనాలు వందనాలు వందనాలు స్తోత్రాలు నాయన ఈ సాయంత్ర సమయం అందు ప్రభ ఈ రీతిగా గూడుకునే ప్రభ మేము నిన్ను ఆరాధిస్తుండగా మా మధ్యలో మీరు దిగి ఉన్నందుకు మీకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ఇంత మటుకు ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నా తండ్రి మిమ్మల్ని మహిమ పరచుటకు మాకు సమయం కొరకే వందనాలు తెలిస్తున్నాం నాయన విజ్ఞాపన ప్రార్థనల్లో ప్రతి ఒక్క గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు నాయన నా తండ్రి ప్రభ మరి సురాజ్ బ్రదర్ ని ముట్టండి టైఫాయిడ్ నుంచి ప్రభ సంపూర్ణ స్వస్థ దయ చేయండి బలహీనమైన శరీరానికి బలము నాను గ్రహించండి ప్రభ విషయంలో కూడా కార్యం జరిగించండి ఆటంక ప్రతి అంధకార శక్తిని బంధించండి ఏశియానీక కృపల జ్ఞాపకం చేసుకునండి ఆ కుటుంబానికి ఉద్యోగ అవసరత సరైన ఉద్యోగంలో ప్రభ నీళ్ళు పెట్టకు సహాయం చేయండి అదేవిధంగా నా తండ్రి మరి మంజుల సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభే యొక్క కుటుంబంని మీరు కట్టండి నాయన ఆ బిడ్ యొక్క జీవితంలో మీరు కార్యం జరిగించండి ఏసీనాథండి ప్రభాత ఏమేమి కోల్పోయిందో ప్రభునాథ అండి మరి విషయంలో కానీ నన్న కుటుంబ ఆర్థిక విషయంలో కానీ ప్రభా మీరు కార్యం జరిగించండి ప్రతి సైతానికి కార్యం మీ బంధిస్తున్నాను ఏస్తున్నామంలో అదేవిధంగా ప్రభునాథ అండి చలా బ్రదర్ ని మృదు నేను ఆయనకి హార్ట్ అండ్ కిడ్నీస్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థ దయచేయండి ఆయన శరీరానికి ప్రభ నతని విశ్రాంతి దయచేయని ప్రభ అలసిపోతున్నా ఆ యొక్క ఆరోగ్యంలో ప్రభ తిరిగి ప్రభ మీరు పునరుజ్జీవం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏసు అనే బ్రద గురించి ప్రార్థిస్తున్నా ఐసీలో ఉంటుండగా ఆ బిడ్డ విషయంలో కార్యం జరిగించండి నాయన అంతకారం అంత చీకటి శక్తులను బంధిస్తున్నాను ఆ బిడ్డ పడక చుట్టూ మీకు దూతల కాపుదలతో సంపూర్ణ స్వస్థ దయచేయమని మీకు చిత్తమా బిడ్డ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం కావ్యశిస్తుల గురించి ప్రార్థిస్తున్నాం అమ్మ భర్త గురించి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఏసే నా తండ్రి నీకు పరిశురాత్మ కార్యంలో ప్రభా మహోన్నతమైనవి ప్రభ మా మనుషుల మనసుకు ఆ గోచరించని కార్యంలో ప్రతండి ఎందుకంటే ఇంపాసిబుల్స్ గాడ్ అన్ని కూడా సాధ్యపరచే దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రతి ప్రార్థనకు చెయోగ్య దేవుడు ప్రతి విధమైన లేదండి అసాధ్యమైన కార్యంలోని మా జీవితంలో మీరు సాధ్యపరిచే దేవుడు ఆ సిస్టర్ జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి ఆమెను ఇంకా విశ్వాసంలో బలపరచండి భర్తను రక్షణలోకి నడిపించండి బిడ్లకు సీట్ విషయంలో కార్యం జరిగించండి ఏసీ అని మనోజ్ బ్రదర్ గురించి వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ సేవలో బలపరచండి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి నాయన వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభులు ఎన్ని అవసరలు ఉన్నాయో ప్రభ ప్రతి ఒక్క విషయంలో మీకు మరుపెట్టుకుంటున్నాం నైనా మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించండి ప్రత్యేకంగా ఒక్కొక్కరిని మీరు దర్శించండి మీకు వాక్ చేత దర్శనం చేత కళల చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని పడిపోతున్నవా అని ఉద్ధరించమని ప్రభ ఏహో అందరికీ ఉపకారి నేను నువ్వు ఎవరిని కూడా వెన్నాడు కావు ప్రభ నీకు కార్యంలో గొప్పవి గంభీరమైనవి ఆశ్చర్యమైనవి కనుక అవి చూచుటకు మా కందులను తెరవమని ప్రభ మా మనోన్నతను వెలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ప్రార్థనా మీరు విన్నందుకు విజ్ఞాపన ప్రార్థనలకు మీరు ఆలకించినందుకు ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిషద్ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి భ నా దివానికి బయటికి రావాలి విశ్వప్రభ స్వస్థపరిచి పూర్తిగా ప్రభా విడుదల కలిగించింది రక్షణ వాళ్ళు నడిపి సైతాన్ని బంధించి రవిచంద్ర బ్రహ్మతి స్వస్థత ఆరోగ్యం రప్పించి విడుదల ఇచ్చింది కుటుంబంతో రక్షణ పొందాలా కావేశ్వరము తాకి కష్టోన్నతం తొలగించి ప్రతి అవసరం మహిళలు మహిమని తీర్చమని ప్రార్థిస్తాం నా దివాసు బ్రహ్మ సంపన ఏసుకుల విడుదల పకడించడం శీక్ర శక్తి దురాత్మ దెయ్యని కాల్ చేసి ప్రతి దాత్మని బలం తునిపి ఇంటీరియర్ సక్సెస్ కావాలా జాబ్ రావాలా నా దీవానికి స్థుతం మీరు కార్యం నా దీవానికి స్థుతం మీరు కార్యం చేయండి భార్య భర్త శాంతి చేయించండి అలా ఏం అవసరం ఉంది ఏం ప్రేరకు వస్తుంది చేసి అంబేసి ప్రతి అవసరం మేము తీసండి నా దేవా సంతోషం ఉంటే తాకి స్వస్థపరిచి ఆ బిడ్డ ప్రభా మంచి కలగల డిఫరెన్షియ బయటికి రావాలా మీరే స్వస్థపరిచి రాజు ప్రభ ఆయలు ఆ డ్రింక్ నుంచి విడుదల పొందాలా దేవానికి తల్లిదండ్రులు ఆదరించాలా ప్రెన్షన్ తీసి స్వస్థపరిచి ఈ కార్యం క్షమనిస్తున్నాం ప్రస్తుతం మన ప్రభుత్వ ప్రభు కృప ఎల్లప్పుడు సదాకాలం కేపీఎం బ్రులు మనకు దేవుని కృప ఇందరికీ ప్రేజిస్తుండ్రు దేవుని కృప సదాకాలం అందరి తోడుగా ఫ్రి అమ్మా ఫ్రి సిస్టర్స్